సం్రాహురవ్యయం ఛందాశ పర్ణా వేద స వేద వి సంసార వృక్షము అవ్యయము అనేది చూస్తున్నాను సహాయం సంసార వృక్ష అవ్యయ దీనికి వినాశమంటూ ఏమీ లేదు అలా సాగిపోతూ ఉంటుంది ఎప్పటికైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనం దానికి సృష్టి పెడితే ఆగాలి కానీ లేకపోతే అది అలా ప్రవాహరూపంగా ఈ సంసార వృక్షము నిరంతరము సాగిపోతూ ఉంటుంది ఇప్పుడు నదీ ప్రవాహం ఉందనుకోండి అది అంతమవుతుందా అంతం కాదు సముద్రంలో నీళ్లు ఆవిరవుతాయి సూర్యకాంతికి మేఘాలు ఫార్మవుతాయి ఆ మేఘాలు పర్వతాల్లో కురుస్తాయి అక్కడి నుంచి నీటి పడియలన్నీ నీరు అంతా ప్రవహించి పిల్ల కాలువల రూపంగా ఆ కొండ కాలువల రూపంగా నది నిర్మాణం అవుతుంది ఈ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది అది బ్రేక్ అవదు అలాగవుతుంది అలాగే సంసారం అనే సైకిల్ కూడా అలాగే సాగిపోతూ ఉంటుంది కాబట్టి దానికి అవ్యయం వినాశము లేనిది అంటే మీరు మోక్షం లేదా అంటే ఎవరైనా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ సంసార బంధం నుంచి విముక్తులైనట్లయితే వాళ్ళకి అది అంతమైపోతుంది జనరల్గా అది అంతమనేది లేకుండా అలా సంసారం సాగిపోతూ ఉంటుంది అందాము సంసార మోక్ష అవ్యయ ఈ సంసారం అనే ఇది వినాశము లేనిది ఎందుకని దేహాది సంతానాశ్రయోహీ సుప్రసిద్ధ ఈ సంసార వృక్షాన్ని అవ్యేయమని ఎందుకన్నారు అంటే హీ బికాజ్ ఇది ఆది అంతములు లేకుండగా అనాద్యంత అంటే ఆది లేదు అంతము లేదు అన్నది నెగిటివ్ అది ఆదికి పెడితే అనాది అంతానికి కూడా పెట్టుకోవాలి అనంత అవుతుంది అనాద్యంత అంటే అనాద్యనంత అని కాబట్టి ఆది ఉండదు అంతము ఉండదు అలా కొనసాగిపోతూ ఉంటుంది ఏ రూపంగా ఉంటుంది దేహం ఉంటుంది దేహం వస్తుంది ఎందుకు వచ్చింది దేహము కర్మఫల రూపంగా వచ్చింది ఈ దేహంలో దేహంతో మళ్ళీ మమేకమై మళ్ళీ కర్మలను చేస్తాడు కాబట్టి మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇంకో దేహము మళ్ళీ ఆ దేహంతో కర్మలు మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించటం కోసం ఇంకో దేహము ఈ విధంగా ఈ సంసారం ఎలా కొనసాగిపోతూ అవుతుంది తప్ప అది అంత తొందరగా అర్థమయ్యేదేమే కాదు సంతానం అంటే పిల్లలు అది కాదు అనార్ద్యంతది ఇంకా అన్నిటికీ సంతానం పిల్లలు అలా అనుకోకూడదు సంతానము అంటే ప్రవాహము అని ఓకే అసలు ఈ పిల్లలకి సంతానం అనే పేరు కూడా అలాగే వచ్చింది తండ్రి కొడుకు మళ్ళీ వాడు తండ్రి అవుతాడు వాడికి కొడుకు ఆ రకంగా వంశము ఒక ప్రవాహ రూపంగా పోతూ ఉంటుంది కనుక దానికి సంతానం అనే పేరు వచ్చింది కాబట్టి సంతానము అనగా ప్రవాహము దేహము దేహంను బట్టి కర్మలు కర్మలను బట్టి మళ్ళీ దేహము ఈ విధంగా ఈ ప్రవాహం కొనసాగిపోతూ ఉంటుంది కనుక అనార్జ్యంత దేహాది సంతాన ఆశ్చర్య ఆ ప్రవాహమే ఆశ్చర్యముగా గలది ఈ సంసారమనే వృక్షము చాలా ప్రసిద్ధమైనది సుప్రసిద్ధ ఎక్కడ ప్రసిద్ధమైనది వీళ్ళు వీధిలో వెళ్ళే వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుందనే అభిప్రాయం కాదు వేదం చదువుకున్న విద్వాంసులకు తెలుస్తూ అభిప్రాయం సుప్రసిద్ధ అది అవ్యయ దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి ఇక్కడ అవ్యయం అని ఉంది శ్లోకంలో తమ్ అవ్యయం అది కేసుని మా ప్రథమ ఫస్ట్ కేసులోంచి సెకండ్ కేసులోకి మార్చుకుంటూ ఉండాలి ఈ సమస్యలన్నీ సంస్కృతం వచ్చిన వాళ్ళకు ఉంటాయి సంస్కృతం రాని వాళ్ళు యూఆర్ బ్లెస్డ్ మీకు ఏ సమస్యలు లేవు మీరు అలా ఉండండి సంస్కృతం వచ్చిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ కేసు నుంచి సెకండ్ కేసుకి మార్చుకోవడం అనే ఈ పని ఒకటి ఉంటుంది తమ్ అవ్యయం ఓకే తర్వాత ఇంకా ఛందాంసి ఎస్య పర్ణాని అక్కడ మనం ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి చెట్టుకి ఆకులు ఉంటాయి కదా అంతా రూపకము మెటఫర్ అలా పోలిక అంతేకా నిజంగా ఓ చెట్టు ఒకటి నిలబడి ఉంది అది హృషికేషిలోనో లేకపోతే పైన ఎక్కడో ఉంటుంది చాలా చూసి వస్తాము అని అలా సో అలాగే ఉండదు నేను ఒకసారి రుద్రప్రయాగ వెళ్ళా అక్కడ ఓ చెట్టు ఒకటి చూపించాను అక్కడ దేవాలయము ఏదో ఉంది విశాలమైనటువంటి ప్రాంగణము చెట్టు చూపించి ఇది కల్పవృక్షము అని చెప్పారు ఆ చెట్టు కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది స్వర్గంలో ఉంటుంది ఇది కల్పవృక్షము చెప్పారు విశాలమైన చెట్టు రావి చెట్టు మాదిరి ఉంది పెద్దది ఓహో కల్పవృక్షం ఇదే అని చాలా సంతోషపడి నేనే కాదు అందరూ కూడా దాని చుట్టూ ప్రదక్షిణాలు పిచ్చేసి దానికి పూజలు చేసి అక్కడ హుండీ కూడా పెట్టారు కల్పవృక్షానికి హుండీ ఎందుకు అయినా కూడా ఒక హుడ్లీ పెడితే ఆ హుడ్లీలో పది రూపాయలతో వేసి మొత్తానికి కల్పవృక్ష దర్శనం అయిందని సంతోషపడి మళ్ళీ బస్సు ఎక్కేసి వచ్చేస్తున్నాం సాయంకాలం అయ్యేప్పటికీ టిఫిన్కి టీ తాగడానికి ఆ బస్సు ఒక చోట ఆపాడు ట్రావెల్ ఏజెంట్ ఆ బస్సును చోట ఆపాడు అక్కడ పక్కనే హోటల్లో ముందే సూచన ఇచ్చిన కారణంగా వాళ్ళు టీ తయారు చేసి మాకందరికీ సర్వ్ చేశారనమాట ఆ బస్సు ఆపి ఆ టీ సర్వ్ చేసినటువంటి చిన్న ప్లేస్ ఉద్యానం చిన్న నాలుగు మొక్కలను ఒక కంచె లోపల లాన్ కింద ఉన్నాయి అక్కడ కూర్చుని మేము టీ తౌత్తున్నాం టీ తగుతుంటే ఈ పీస్ ఆఫ్ ల్యాండ్కి కంచె కంచెకి మొక్కలు వేస్తారు కదా ఆ మొక్కలు ఈ కల్పవృక్షం మొక్కలు అక్కడేమో సింగిల్ ట్రీని చూపించి మాకు కల్పవృక్షం అని చెప్పి మా చేత అంతా ప్రదక్షిణాలు చేయించి ఇక్కడ టీ తగుతుంటే ఇక్కడ చూస్తే ఆ కంచెంతా కల్పవృక్షం మొక్కలే అంటే అర్థం ఏంటి అక్కడ లోకల్గా పెరుగుతున్నటువంటి ఓ మొక్కని కొట్టుకుని వీళ్ళు కల్పవృక్షంలో నామకరణం చేశారని తెలుస్తూనే ఉంది కదా ఐసా హోతాహే ప్రపంచంలో అలా సాగుతూ ఉంటుంది ఓ నుయ్యి ఉంటుంది ఈ నుయ్యి ఇది దీని ఇది దీనికి నీరు స్వర్గం నుంచి వస్తుందన్నాం అన్నిటికీ స్వర్గం అన్ని నీటి నుంచి స్వర్గం నుంచే వస్తుంది ఓ పర్టికులర్ నూలకి స్వర్గం నుంచి రాదు అన్ని నూతులకి స్వర్గం నుంచే వస్తుంది లేకపోతే ఈ నూతులో నీళ్లు మట్టుకు గంగ నుంచి వస్తాయన్నా అడుగు నుంచి అలా అండర్ నీట్గా నుంచి ఈ నీళ్లు వస్తాయని సో అలా కానీ దాని ఒక కుంకుమ బొట్టు పెట్టడం ఆ నీళ్ళని తిరిగి పోసుకోవడం గంగా స్నానం చేసేమన్నా సంతోషపడడం ఏదో వచ్చినా సంసారంలో ఇలా పోతూ ఉంటుంది ఈ జ్ఞాననిష్ట గల వాళ్ళకి ఇవన్నీ చూస్తే సంతోషించాలో దుఃఖపడాలో అర్థం కాక ఇలాగా నడుస్తూ ఇది కూడా ఒక సంసారమే వస్తు సో అలాగే చెట్టేదో ఉందని మీరు అనుకున్నారు అలాగేమీ లేదు అంతా రూపకమే ఈ రూపకము మాట నేను పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మొత్తం మన వైద్య మన పురాణ సాహిత్యం అంతా కూడా రూపకం అవుతుంది ఆ సంగతిని మొత్తం అందరూ మర్చిపోయారు గురువులు మర్చిపోయారు శిష్యులు మర్చిపోయారు ప్రతిదాన్ని అక్షరశ అంటారు సంస్కృతంలో ఇంగ్లీషులో లిటరల్గా తీసుకోవడం అలా తయారు చేసి పెట్టారు అందుకోసం ఒకటికి నాలుగు సార్లు రూపకమయ్యా ఇది రూపకము మెటఫర్ ఇది లిటరల్గా తీసుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేయడం వస్తూ సో ఇప్పుడు ఈ చెట్టుకి ఆకులు ఉంటాయి నిజానికి చెట్టుకి బలం ఆకులే మీరు ఆకుల్ని దూసేశారనుకోండి చెట్టు చచ్చిపోవడదు ఆకుల్ని అలా దూసేయకూడదు మారేడు మొక్క కనబడితే దానికి పది ఆకులు ఉంటే మీరు తొమ్మిది ఆకులు కోసిపెట్టుకుపోయారనుకోండి ఆ మొక్క అంతా చచ్చిపోతుంది అది ఆకులు లేకపోతే బలమే ఉంటుంది అలాగే ఈ సంసారం చెట్టుకి ఆకులు ఉన్నాయి ఏమిటి ఆకులు చందాలు సీ అదే పత్రములు ఏమిటంటే వేదమంత్రములు అంటే సంసారాన్ని పెంచి పోషించేవి వేదమంత్రాలా అలా చెప్తున్నారా ఏమో ఇక్కడ అలాగే చెప్తున్నారు అదే అలాగే చెప్తా లేదేమో మొహమాట అలా అది ఏ మొహమాట లేదు అలాగే చెప్తున్నారు సంసారాన్ని పెంచి పోషించేది వేద అని చెప్తున్నారు ఎందుకంటే నేను మీకు మనవి చేశాను ఈ విషయం వేద లక్ష ఉంటాయి లక్ష వేద నాలుగు వేదాలు కలిపి సుమారు లక్ష మంత్రాలు ఉంటాయి ఆ లక్ష మంత్రాలలో తొంభై వేల మంత్రాలు కారుయ్య కర్మలు ఇప్పుడు మీరు నేను చెప్తా చూడండి వీడికి పెళ్ళి కాలేదు బ్రహ్మచారి పెళ్ళి కాలేదు వీడికి పెళ్ళి కావాలని వీళ్ళు పూజ చేశారు పెళ్ళి అయింది సంసార బంధాన్ని పూజే పెట్టిందా లేదా మరి పూజలో మంత్రాలే ఉంటాయి కదా పెళ్ళి అవ్వడం కోసం మంత్రాలు ఏమో దానికి ఆ మంత్రాలను బట్టి వీడికి పెళ్ళింది అంటే వీడికి సంసారంలోకి గిరాటేషన్ మంత్రాలేనా కదా వీడికి సంతానం లేదు హాయిగా ఉన్నాడు భార్య భర్త హాయిగా పైలాపచ్చేసి సుఖంగా విశ్రాంతిగా ఉన్నారు సంతానం లేదు లేకపోతే మాకు సంతానం కావాలి అని కోరిక పెట్టుకుని మళ్ళీ మంత్రాలు సంతానం కలిగింది మంత్రాల్లోనే సంసారం పెట్టింది మాకు ఎంబర్సైట్ పాస్ కావాలని కోరిక పెట్టుకుని మళ్ళీ మంత్రాలు వాడి అంశం పాసేయడం వాళ్ళు సంసారం పెరిగిందా లేదా కాబట్టి ఈ రకంగా బతికుండడానికి మంత్రాలు చచ్చిపోయినడానికి మంత్రాలు అంత మంత్రాలు మంత్రాలు మంత్రాలు ఈ సంసార వృక్షాన్ని ఈ మంత్రాలే పెంచి పోషిస్తున్నాయి ఎంత మొహమాటం లేకుండా చెప్తున్నారో చందాంసి ఎస్య పన్నాని ఎందుకంటే లక్ష మంత్రాలలో తొంభై వేల మంత్రాలు కామ్యకర్మలే ఇంకా పదివేల మంత్రాలు మీకులే ఈ మాట చెప్పాను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా పదివేలలో ఆరు ఏడు వేలు కామ్య ఉపాసనలు అవి కూడా సంసారాన్ని పెంచి పోషించేవే కామ్యోపాసన సో ఇప్పుడు మీరు ఫలానా ఉపాసన చేస్తే శత్రువు మీద విజయం లభించింది అనుకోండి ఆ ఉపాసన చేసి మీకు విజయాన్ని సంపాదించారు అంటే ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నట్టసారం నుంచి నిమిక్తులైనట్టసారంలో మరింత లోతుగా ఇరుక్కుపోయి ఉన్నారని అర్థం అంచేతనే సంసారాన్ని పెంచేటువంటి వ్యవస్థలే ఇవన్నీ కూడా సంసారాన్ని పెంచి ఇవేమీ కావు కేవలం మూడు వేల మంత్రాలు ఉన్నాయి సంసారాన్ని తిరస్కరించేటువంటి మంత్రాలు మూడు వేలే ఉన్నాయి అలా ఉంటుంది అంచేతనే ఛందాంశి ఎస్క పర్ణాని ఈ సంసార వృక్షానికి పత్రములు ఏమిటాయా అంటే మంత్రములే మంత్రములకు ఛందాంసి అని ఎందుకు పేరు వచ్చింది అందాము ఛాదనాత్ ఋవ్యజుస్తామ లక్షణాని ఓ కథ ఉండేది దేవతలకి ఎప్పుడూ రాక్షసులంటే భయం దేవతలకి దేవతలంటే మీ మనస్సులో ఉండే సత్సంకల్పములకే దేవతలని రూపకము మీ మనస్సులో ఉండే చెడు సంకల్పాలకి రాక్షసులని రూపకము అది కూడా రూపకం సరే కథ ఎలా ఉందంటే ఇది చాంద్రోగ్యోపనిషత్తులో ఉంది ఆ రాక్షసులు రాక్షసులు అంటే భయమే దేవతలకి ఎప్పుడు దేవతలకి ఎప్పుడు రాక్షసులు అంటే భయమే రాక్షసులు ఎప్పుడూ బలవంతులుగానే ఉంటారు దేవతలు ఎప్పుడూ వెర్రిమొహాలు వేసుకునే ఉంటారు ఎప్పుడూ దాని పద్ధతి కాబట్టి ఈ రాక్షసులు చేతిలో తన్నులు తిని తిని తిని భయపడి వాళ్ళు తమని తాము కప్పు కప్పి వేసుకున్నారు దేంతో కప్పు వేసుకున్నారో తెలిసిన ఈ మంత్రములతో కప్పి వేసుకున్నారు కాబట్టి చాదనాటం అలా కప్పి వేసుకున్నారు కాబట్టి వీటికి ఛందాంసి అని పేరు వచ్చింది ఓకే ఛాదయంతి ఇది ఛందాంసి కప్పి వేస్తాయి కనుక వాటికి ఛందాంసి అని పేరు వచ్చింది నిరుక్తం అంటే ఎటిమాలజీ ఓకే ఏమిటో తెలుసు మంత్రాలు రుక్కులు యజస్సులు సాములు లక్షణం అంటే రూపం ఆ మంత్రం ఏ రూపంగా ఉంటుంది రుక్ అనే రూపంగా ఉంటుంది రుక్ అంటే శ్లోక రూపంగా ఉంటుంది మెట్రికల్ మేటర్ ఉంటుంది దానికి దాన్ని రుక్ అంటారు ఏజూస్ అంటే మేటర్ ఉండదు ప్రోజు గద్య రూపంగా ఉంటుంది ప్రోజు ఉందనుకోండి ప్రోజుని మామూలుగా చదవాలి పోయిట్రీ ఉందనుకోండి పద్యాలని ఒక రాగయుక్తంగా చెప్పాలి పద్యాలని రాగయుక్తంగా చెప్పాలి ప్రోజుని వచనాన్ని మామూలుగా నార్మల్గా చదివేసేయాలి ఇంకా సామ సామంటే పాత అటు ప్రోజు కంటే ఇటు పోయిట్రీ కంటే భిన్నమైనది పాత దాన్ని సామ అంటారు ఇప్పుడు ప్రోజులు అనుకోండి ఎలా ఉంటుంది పురోహితం అగ్నిం ఈడే మాకు అన్నిటికంటే ముందు హితమును చేసేటువంటి ఆ పరమేశ్వరు అగ్ని అంటే ఈశ్వరుడు అర్థం అగ్రే నయతి ఆ ఈశ్వరుని మేము ప్రార్థిస్తున్నాము అలా ఉంటుంది ప్రోజు ఎలా ఉంటుంది పురోహితం అగ్నిం ఈడే అని ఉంటుంది అదే మంత్రం రుక్ అయితే ఎలా ఉంటుంది అగ్నిమీడే పురోహితం యజ్ఞ దేవ మృత్విజం అలా ఉంటుంది అదే సామైతే ఎలా ఉంటుందో తెలిసిన ఓహోయి ఓహో అగ్నిం ఈడే అలా ఉంటుంది సామ విన్నారా ఈ ఊహోయి ఏమిటంటే దానికి స్తోభ అని పేరు అంటే దానికి ప్రత్యేకంగా మీనింగ్ ఏమీ ఉండదు అగ్ని ఓహో ఈడే ఈ ఓహో దానికి స్తోభ అని పేరు దానికి ప్రత్యేకంగా అర్థమేమి ఉండదు అది సామ సో మూడు రుక్కు యజస్సు సామ అలా ఉంటుంది వేద మంత్రాలు ఆ మంత్రాలతోటి మనం దేవతలు తమని తాము కాపాడుకోవచ్చు ఈ రాక్షసుల బారి నుండి కాపాడుకోవచ్చు కాబట్టి వాడికి ఛందాంశి అని పేరు వచ్చింది అవే ఈ సంసార వృక్ష పత్రముల వంటివి ఎస్య సంసార వృక్ష పర్ణాని ఇవ పర్ణాని ఆకులు అని ఆకులు వంటివి అది రూపకమనే సంగతిని మీరు విస్మరించరాదు ఎప్పటికీ కూడా ఆకులే అనే కొనుకుని కూర్చోవడం కాదు ఆకులు వంటివి ఇప్పుడు విష్ణు ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఆయన చేతిలో శంఖం ఉంటుంది ఎప్పుడు ఇలా శంఖం పట్టుకుని ఉంటాడా ఎప్పుడు అలా పట్టుకుని ఉంటే అర్థం ఏమిటంటే అంటే శంఖ ఇవ శంఖ శంఖమేని కాదు శంఖము వంటిది ఏమిటది ఓంకారం అలా ప్రతిదానికి రూపక పుట్టుంది దాన్ని లిటరల్గా చేశారనుకోండి అప్పుడు ఏమిటో ఎప్పుడూ అలా శంఖం పట్టుకుని ఉంటాడు ఎప్పుడు అలా పట్టుకుంటాడు తర్వాత అంతేకాదు ఈ శంఖాన్ని ఈ చక్రాన్ని విడతీసేసి మళ్ళీ వాటికి సపరేట్ పూజలు శంఖాల్వార్ శంఖం జడం కాబట్టి జడానికి పూజ చేస్తున్నామని కాకుండా దానికి ఆల్వారాలు జోడిస్తే అది చేతరా అయ్యి కూర్చుంటుంది చక్రాలవారు శంఖ ఆల్వారు వాటిని సపరేట్గా వాటికి అలంకారాలు మళ్ళీ వస్త్రాలు వాటికి వాటికి స్నానాలు ఇప్పుడు విష్ణువుకి స్నానం అవిడే ఉంటుంది శంఖానికి చక్రానికి అది అదంతా పొందవుతుంది అలాగ అది ఒక వ్యవస్థలో సాగిపోతూ ఉంది తర్వాత దేవాలయం పైన ఇక్కడ శంఖం ఇక్కడ చక్రం పెట్టి ఎలక్ట్రిక్ పెట్టేసి వాటికి బల్బులు పెట్టేసి అలంకారం చేయటం ఇదంతా చేసేసేపటికి ఏమవుతుందంటే శంఖము ఓంకారానికి చిహ్నము అనే సంగతిని అందరూ కన్వీనియంట్గా మరిచిపోయి కూర్చుంటారు దట్ ఈస్ ది ప్రాబ్లం నేను ఒక ప్రాబ్లంని మీకు పాయింట్అవుట్ చేస్తున్నా దయచేసి అలా అర్థం చేసుకోండి అంతేగాని దీనికి ఏదో మీరు మరో రంగుని ఒక రాజకీయ రంగు ఏం పెట్టకుండా దీనికి ఐఎమ్ సజెస్టింగ్ ఏ ప్రాబ్లం సో దట్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ కాబట్టి అలా వద్ది ఆకు బొమ్మలు వేసేస్తున్నాయి ఇదిగో శ్రీకృష్ణుడు ఈ ఆకుబొమ్మలు చెప్పాడు నో పర్ణాని ఇవ పర్ణా ఇవా పెట్టారంటే అది ఉడితే పోలిక కోసం అలా చెప్పారు తప్ప మరొకటి కాదు ఏమిటండి పోలిక ఏమిటో చెప్పండి యథా వృక్ష పరిరక్షణార్థాన్ని పర్ణాని తథా వేదా సంసార వృక్ష పరిరక్షణార్థా ఆయన స్పష్టం చేసేసరికి చూడండి ఇప్పుడు ఆకులు ఏం చేస్తాయంటే చెట్టుకి రక్షణను కలిగిస్తాయి అలా సూర్యకాంతిని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ గాలిని తీల్చుకుని నీటిని కూడా ఆ వేళ అన్ని కలిపి గ్లూకోజ్ తయారు చేసి గ్లూకోజ్ని పొలిమరైజ్ చేస్తే శల్యులోకి వస్తుంది ఆ విధంగా చెట్టు కాపాడబడుతుంది చెట్టు పెరుగుదల ఆకుల మీద ఆధారపడి ఉంటుంది పెరుగుదల రక్షణ పురాణి అంచేతనే అలా ఆకులు తుంపేకపోవడదు ప్రతిసారి తులసి అని చెప్పేసి మొత్తం ఆకులన్నీ తుంపేశారనుకోండి ఆ తులసి ఎండిపోతుంది శ్రీ మహావిష్ణువుకి తులసి ప్రియము అంటే ఏం చేయాలి మనం తులసి మొక్కని కాపాడాలి తప్ప ఆయనకి ప్రియమైన దాన్ని మన చేతులతో తుంచేస్తే మరి ఆయనకి ప్రియం చేసినట్టు ఉంటుందా అప్రియం చేసినట్టు ఉంటుందా కాబట్టి తులసి మొక్క అసలే చిన్న మొక్క అది అతి కష్టం మీద సర్వైవ్ అవటానికి కుస్తీ పడుతూ ఉంటుంది చుట్టూ ఉండే పరిస్థితులతో కుస్తీ పడుతూ ఏదో సర్వైవ్ అయ్యి ఏదో నాలుగు ఆకులు తొడిగే ప్రయత్నం చేస్తుంది అలా ఆకులు తొడగానే అవన్నీ తుంచేసి దేవుడి మీద వేసేస్తే ఆ మొక్క ఎండిపోతుంది కాబట్టి అలా తుంచే కూడదు ఎన్న ఓ రెండు ఆకులు పది ఆకులు ఉంటే రెండు ఆకులు తీసుకెళ్ళి పూజేసుకొని ఆలోచన చేయాలి తులసి అంతే మారేడు అంతే ఊరికే అలా కనపడిన వృక్షం కనపడితే దాని ఆకులన్నీ తుంచేసి పూజ చేసేస్తే చెట్టు దెబ్బతింటుంది నిజానికి చెట్టుని రక్షిస్తే దేవుడు సంతోషిస్తారు మన సమాజంలో చెట్టుని రక్షించాలనే సంస్కారం ఇంకా రావాలి సమాజంలో ఏదో పాపం స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టి ఏదో మొక్కలు పాతాలని ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ అవేర్నెస్ రావాలి బస్సు స్టాండ్ దగ్గర చెట్టు ఉంటే ఆ నీడలో నిలబడి ఆ చెట్టును తుంపుతూ ఉంటారు చూడడం ఎంతో దగ్గర కష్టం వస్తూ కనుక చెట్టుకి రక్షణ ఆకులు ఆకులు అయితే చెట్టుని రక్షిస్తూ ఉంటాయో అదేవిధముగా వేదములు వేదా అంటే వేదములు అంటే వేదమంత్రములు అర్థము సంసారం అనే చెట్టుని రక్షిస్తూ కాబట్టి మీరేమో నాలుగు వేదమంత్రాలు పట్టుకుని మేమేమో ముక్తులు విముక్తులమైపోతామని అనుకోవద్దు అవి మిమ్మల్ని విముక్తుల్ని చేయం మిమ్మల్ని సంసారం అనే చెట్టుకి చెట్టు సంసారం అనే చెట్టుని మీరు పెంచి పోషిస్తాయి ఇప్పుడు త్రియంబ కయ్యజామహే మంత్రం కనుక మనం చదువుకుంటే మనకు ఆయుర్దాయం జరుగుతుంది అని మీరు అనుకున్నారనుకోండి దాంతో జపం చేశారు మీరు మామూలుగా ఎనభై ఏళ్ళు ఉండాల్సిన ఆయుర్దాయం తొంభై వచ్చింది అనుకోండి ఆ పదేళ్ళులో ఎలా ఉంటుంది హై లైఫ్లో సంసారం అన్నట్టుగా ఉంటుందా లేకపోతే పైలా పచ్చి ఆ పదేళ్ళు అపోలో హాస్పిటల్ చుట్టూ వెళ్ఖం వేసుకుని తిరుగుతూ ఎవరో భుజం పట్టుకుని లేవతీసి అక్కడ కూర్చోబెట్టి ఇట్లా ఉంటుంది వీల్ చైర్లో తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి దియ్యమ్మకం యజామహే మంత్రం మనకి సంసారాన్ని మిగిలించినట్ట మోక్షాన్ని ఇచ్చినట్ట ఇట్ డిపెండ్స్ ఇది ఇవే మీరు ఎలా యూజ్ చేసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది దాన్ని సరిగ్గా యూజ్ మోక్షాన్ని కూడా ఇవ్వగలుగుతుంది దాంట్లో మోక్షం కూడా ఉంది కదా ఉ బంధనాత్ అన్నీ లేదా మరి సో ముఖీయా అంటే ముఖీయా అంటే ఉత్తమ పురుష ఏకవచనం మృత్యోహ ముక్షీయ నేను ఆ మృత్యువు నుండి బంధము నుండి విముక్తిని పొందెదనుగాక అనర్థం ముఖీయా అంటే కాబట్టి కానీ మనం ఆ మంత్రాన్ని ఆయుర్ధాయం పెంచుకోవడానికి వాడేననుకోండి అది మీకు సంసారాన్నే పెంచినట్లు అయినది హిరణ్యవర్ణం హరిణేం సువర్ణర జతస్జాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మా ఆవహ అని ఉంది మంత్రం ఓ దేవుడా జాతవేద అంటే దేవుణ్ణి ఓ దేవుడా ఆ లక్ష్మీదేవుని మా దగ్గరికి వచ్చేట్లా ఆహ్వానించవయ్యా అని మంత్రం ఎందుకు దేవుడు ఆహ్వానించడం మనమే ఆహ్వానించవచ్చు కదా మేము ఆహ్వానిస్తే ఆవిడ రావచ్చు రాకపోవచ్చు నువ్వు ఆహ్వానిస్తే మటుకు మా అడ్రస్ ఇచ్చి నువ్వు ఆహ్వానించు అప్పుడు ఖాయంగా ఆవిడ వస్తుంది రమోజ్ మీరు ఆ మంత్రాన్ని ధనం కోసం మీరు పారాయణ చేశారనుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి గలగలలాడిందనుకోండి అప్పుడు అది సంసారం పెరిగినట్ట తగ్గినట్టసారాన్ని పెంచుతాయి ఈ మంత్రాలు చూడండి చెప్తున్నారు ఇది వేదాంత క్లాస్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దాట్ కొంచెం ఓపెన్ మైండ్ ఉండాలి స్వామి తత్వధారాయణ గారు మంత్రాలు సంసారానికి పెంచుతాయని చెప్పారు అని అలా అనుకోకం సుమా నేను అలా చెప్పట్లేదు నేనేమంటున్నానంటే ఆ కొన్ని మంత్రాలకి సంసారాన్ని కలిగించేటువంటి లక్షణం ఉన్నది మీరు తెలుసుకోవాలి అని అంటున్నాను అంతేగాని మంత్రాలు సంసారాన్ని కలిగిస్తాయి ఏం చెప్పాను నేను ఎలా చెప్పలేదుగా మంత్రాలు ఇటు ఉంటుందంటే మొత్తం సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరము గలదు సో మంత్రములకు ఈ సంసార వృక్షాన్ని కాపాడేటువంటి లక్షణము గలదు ఎందుకని ధర్మాధర్మ తద్ధేతు ఫల ప్రకాశనార్థత్వాత్ ఎందుకని మంత్రములు సంసార వృక్షాన్ని బలం చేస్తున్నాయో తెలుసిన మీకు ధర్మాన్ని ధర్మము అంటే పుణ్యమును సంపాదించి పెట్టే కర్మ అనర్థం ధర్మము పక్కనే అధర్మములు ఉంది కదా అధర్మము అంటే పాపమును తెచ్చిపెట్టే కర్మ ఏ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది ఏ కర్మ చేస్తే పాపం వస్తుంది ఏమంటే ధర్మాధర్మములు తద్ధేతు ధర్మం అంటే పుణ్యం అధర్మం అంటే పాపం తద్ధేతు ధర్మానికి హేతువు పుణ్యకర్మ పాపానికి హేతువు అపుణ్యకర్మ తప్పుడు పని నిషిద్ధ కర్మ కాబట్టి తద్ధేతు విధి నిషేధములు ధర్మాధర్మములు విధి నిషేధములు ఫల ధర్మమునకు ఫలము సుఖము అధర్మమునకు ఫలము దుఃఖము వీటన్నిటినీ మనకి చక్కగా బోధించేవి ఏవి ఈ మంత్రములే అందుకోసమే ఉన్నాయి ఆ మంత్రములు వాటిని బోధించుటయే మంత్రములకు ప్రయోజనము తొంభై ఆరు వేల మంత్రాలు అలాగే ఉంటాయి ఇంకా నాలుగు వేల మంత్రాలు మటుకే మోక్షాన్ని గురించి చెప్తాయి మోక్షం అంటే ధర్మాధర్మములకు సుఖ పుణ్యపాపములకు అతీతంగా ఉంటుంది ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది తొంభై ఆరు శాతం మంత్రాలు ఈ ద్వంద్వాలకి సంబంధించి ఉంటాయి ఈ ద్వంద్వాలే సంసారము కాబట్టి ఈ మంత్రముడు సంసారం అనే చెట్టుని చక్కగా కాపాడుతున్నాయి వీడికి నువ్వు స్వర్గానికి పోతావు యజ్ఞం చేస్తే అని చెప్పారనుకోండి వాడు యజ్ఞం చేశాడనుకోండి స్వర్గానికి పోయాడంటే మరి సంసారమే కదా స్వర్గానికి వెళ్తూనే అక్కడ ఇంద్రుడికి శాల్యూట్ చేయాలి సంసారం అంటే ఉంటుంది మీకు మేము ఇంద్రుడికి శాల్యూట్ చేయమండి మేమెందుకు చేయాలి అంటే స్వర్గం నుంచి బయటికి పంపిస్తారు ఇంద్రుడికి శాల్యూట్ చేసిస్తే ఆయన ఎన్న ఆయన ఉంటాడు మన దాన్ని మనం ఉండొచ్చు ఈ విధంగా తర్వాత పుణ్యం ఖర్చు అయిపోయింది అనుకోండి ఖాళీ చేసేమని ఒక తాఖీది వస్తుంది ఖాళీ చేసేయాలి మళ్ళీ లోకంలోకి వచ్చేయాలి మళ్ళీ కొత్త పుణ్యాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ జన్మ దేహము సుఖము దుఃఖము ఎర రోగము ఈ రకంగా ఈ సంసారము అలాగా పెరిగిపోతూ ఉంటుంది పొరవానికి ఒక కథ ఉంది ఒక ఒక కూలివాడు ఉండేవాడు ఆయన భార్య ఉండేవి ఇద్దరికీ ఇలా పిలుచు ఏమీ లేదు చిన్న గుడిసే ఫుట్ మీద ఉండేది ఆ గుడిసెలో హాయిగా రోజు కూల్ అర్ధ రూపాయి కూల్ చేయటం అర్ధ రూపాయి వస్తుంది ఆవిడికి ఆరు నాలుగు వస్తుంది ఈ పద్నాలుగు హాయిగా కడుపు నుండా భోజనం చేసి హాయిగా కడుపును గురుపెట్టి నిద్రపోయేవాడు హాయిగా నిద్రపోతూ ఉండేవాడు మహారాజు పక్కనే ప్రాసాదంలో ఉండేవాడు ఆయనకి నిద్ర పట్టి కాదు ఎందుకంటే డబ్బు చాలదు మహారాజు డబ్బు చాలదు కదా మరి ఇప్పుడో వెయ్యి కోట్లు ఉన్నాయి ఇంకో ఐదు కోట్లు అర్జెంటుగా కావాలి ఆయన సంస్థ మహారాజు సంస్థలు అలా ఉంటాయి తర్వాత పక్క రాజ్యం వాడు ఏదో పెడుతున్నాడు టెర్రరిస్ట్ అటాక్లో ఇవి ఇలాంటివి బాగుంటాయి దాంతో ఆయన నిద్ర పట్టక ఆ టెరస నిద్రపట్టక ఆ బాలకల్లి దగ్గరికి వచ్చి చూస్తే వీళ్ళు హాయిగా గుర్రు పెట్టి రహస్యం అన్నాడు ఏడు మంత్రులు మీకు ఆ రహస్యం తెలిసే ఉపాయం చెప్తాను మీరు ఏం చేస్తారంటే తొంభై రూపాయలు మూట కట్టి ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళ గుడిసెలో పడేసేయండి ఇవాళ అని చెప్తాను మొన్నడు పొద్దున్నే వీళ్ళు కూలికి వెళ్ళిపోగానే ఒక నౌకర చేత తొంభై రూపాయలు మూట గుడుసులో పడేస్తుంది వాళ్ళు కూలి నుంచి కడుపు నిండులో సామాన్లన్నీ తెచ్చుకుని భోజనం చేసి హడాల్లో ఉండగా వాళ్ళకి మూట కనపడుతుంది ఆ మూట చూస్తే తొంభై రూపాయలు ఉంటాయి ఇంకా అవార్ట్ నుంచి ఇంకా వాళ్ళకి నిద్ర ఉండదు ఎందుకంటే తొంభై రూపాయలను వంద రూపాయలు చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది వాళ్ళకి పద్నాలుగు అనాలు ఆదాయం దాంట్లో పద్నాలుగు గణాలు భోజనానికి ఖర్చు అయిపోతే ఏం మిగలదు ఇది వంద రూపాయలు ఎప్పుడయ్యాను కాబట్టి మొన్నటి నుంచి మనం తిండి తగ్గించుకుని ఖర్చు తగ్గించుకుని ఒక బేడ నిలవ చేస్తే ఎప్పటికైనా మనకు వంద రూపాయలు అవుతాయి అని వాళ్ళు మొదలు పెడతారు ఆ రకంగా వాళ్ళకి నిద్ర తిండి సుఖం ఏమీ లేకుండా అయిపోతుంది కాబట్టి సంపదలు సంసారం అంటారా లేకపోతే సంపదలు సంసారం సంపదలను కోరి మీరు చేసేటువంటి పూజలు వాటిలో వాడే మంత్రాలు తంత్రాలు ప్రార్థనలు ఇవన్నీ ఏమిటంటారు ఇవన్నీ దీన్ని సంసారం అనమంటారా లేకపోతే మోక్షం అనమంటారా సంసారం అనే భగవద్గీతలో అలాగే అంటారు భగవద్గీతను పక్కన పెట్టి మీరు మరో చోటుకి వెళితే ఒక యజ్ఞమో లేకపోతే పూజ ఏదో చేస్తున్నారనుకోండి అక్కడ సంసారం అనరు ఇప్పుడు అయ్యప్ప పూజ చేస్తున్నారనుకోండి అక్కడికి వెళ్ళి ఈ స్తోత్రాలన్నీ కూడా సంసారమే అని అనరు అక్కడ అలాంటి మాటలు మాట్లాడ అలాంటి మాటలు ఇక్కడే మాట్లాడతారు అది సందర్భం ఈ సంసార వృక్షము తెలుసుకున్నవాడు వేదవేత్త అవుతాడు వేదమంత్రాలను వల్లిస్తే వేదవేత్త అయిపోడు వేదమంత్రాలను వల్లించిన అవుతాడు అంతే తప్ప వేదవేత్త అయిపోతాడా అయిపోడు మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్ అయిపోతాడా అయిపోడు ఆ ముందు వాటి గురించి తెలిసిన వాడు అవుతాడు అంటే డాక్టర్ ఏమో సో ఎవడైతే ఈ సంసార వృక్షాన్ని బాగా తెలుసుకుంటాడో వాడు వేదవేత్త ఎస్తం వేద సవేదవిత్ అది చెప్పబోతున్నారు యథావ్యాఖ్యాతం సంసార వృక్షం సమూలం యహాతం వేద అది యహ అంటే ఎవడైతే తమ్ వేద ఆ సంసార వృక్షమును తెలుసుకుంటాడో తెలుసుకోవడం అంటే ఎలాగా యథావ్యాఖ్యాతం మేము పైన వర్ణించుకుంటూ వచ్చాం సంసార వృక్షాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి అంతేగాని దాని చుట్టూ సెలవులు పొలవలు కల్పించుకుని తెలుసుకుంటే అది తెలుసుకున్నట్టే కాదు చాలా బాగుంది సంసార వృక్షం కొంతమంది అంటారు సెలిబ్రిటీ సెలిబ్రేషన్ సంసార వృక్షం అంటే ఎలా ఉంటుంది పెద్ద ఉత్సవాలు ఉంటాయి సంసార వృక్షంలో ఉత్సవాలు ఉండాలండి ఉత్సవాలు లేకపోతే అసలు శోభే లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు ఈ ఉత్సవాలు కావాలన్న వాళ్ళు ఆ సంసారాల్లో పడి ఉంటారు తప్ప దాని నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భం ఏమీ ఉండదు వస్తూ ఈ సంసార వృక్షాన్ని సమూలం అయితే కొంతమంది సంసారాన్ని తెలుసుకుంటారే తప్ప ఈ సంసారానికి అధిష్టానము పరమాత్మ అని తెలుసుకోరు అదో సమస్య ఈ సంసారం అంతా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి దీనికి అధిష్టానము పరమాత్మ అనే సంగతి తెలుసుకోండి కాబట్టి వాళ్ళు కూడా వేదవేత్తలు కాదు ఎవళ్ళైతే ఈ సంసారము దీనికి అధిష్టానం పరమాత్మ అని రెండు కలిపి సమూలం ఊర్ధ్వ మూలం అని కదా మరి మూలం అంటే కారణంతో సహా ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు సముద్రాలు పృథివీ నది పర్వతాలు ఇవన్నీ కూడా జగత్తు అది సంసారం కాదు జగత్తు ఆ జగత్తుకి అధిష్టానము పరమాత్మ ఆ జగత్తులో ఉంటూ పరమాత్మను విస్మరించి జగత్తును అన్యముగా భావించి ఇతరముగా భావించి అనేకముగా భావించి ఈ అనేకములో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము భ్రమించి తత్కారణంగా రాగద్వేషాలను పెంచుకుని కామనలను భయములను పెంచుకుని ఉండి ఈ కామనల కోసం మంత్రాలను వల్లిస్తూ భయాల కోసం మంత్రాలని వలిస్తో ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు సంసారంలోనే పడి ఉంటారు మంత్రాలు కూడా సంసారాన్ని పెంచేవిగానే ఉంటాయి కొన్ని చెప్పాను కదండి తొంభై ఆరు మంత్రం చెప్తాను చూడండి अग्नी। अग्नी अग्नी ే భాగిన గు సంతమంచి కీరుషతి అభాగమజ్నే మామగ్నే భాగినం కురు స్వాహ అర్థమైనా మంత్రం ఏం తేలిగ్గా లేదు సింపుల్గా ఉంది ఎంతో అర్థం కాకపోవడానికి ఏముంది ఓ అగ్ని అగ్ని అంటే అగ్నిదేవత లేకపోతే పరమేశ్వరుని కూడా అగ్ని అంటారు అగ్నే నయతి అగ్ని హే నాకు వాటా లేకుండా చేయాలని చూస్తున్నాడయ్యా ఈయన మొత్తం వాటా అంతా తనేపి చేసుకోవాలని నాకు వాటా లేకుండా చూస్తున్నా చేయాలని చూస్తున్నాడు ఎవడో ఒకడు ఒకడు శత్రువు అవుతాడు అన్న శత్రువు అవుతాడండి వాటా లేకుండా చూద్దామని చూస్తుంటే మన శత్రువు ఒకటి ఇంకెవడవుతాడు వాటా లేకుండా చూసేవాడు ఎవడవుతాడు బంధువు అవుతాడో పైవాడవుతాడా బంధువే అవుతాడయ్యా కాబట్టి వాగ్నిదేవత వాడికి వాటా లేకుండా చేసేసి మొత్తం వాటకుండా దాకే వచ్చి ఇట్లా చేయవయ్యా ఇది సంసారం అంటారా లేకపోతే దీన్ని మోక్షం అంటారా కాబట్టి మంత్రం అంటే ఇంకా దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతిలో అర్థం చేసుకోవాలి సంసార సంసారమునకు ఈ కామనలు భయములతో చదివే మంత్రాలు చేసే పూజలు ఉత్సవాలు ఇవన్నీ కూడా సంసారమే అది జస్ట్ బికాజ్ సంస్కృతంలో ఉంది కాబట్టి మంత్రం చెప్పాడు కాబట్టి సంసారం విముక్తులైపోతాడని అనుకోకూడదు అని జాగ్రత్తగా గమనించాలి సో ఎవడైతే ఈ సంసార వృక్షాన్ని తెలుసుకుంటాడో ఇక్కడ తెలుసుకోవడం అంటే ఏదో తెలిసినా రెండు అంశాలు ఉన్నాయి దాంట్లో ఈ సంసారము క్షణభంగురము క్షణభంగు భంగురము అంటే విరిగిపోయేది అలా ఒక క్షణంలో విరిగిపోతుంది సంసారాలు అలాగే ఉంటాయండి అంతవరకు మహాసుఖంగా ఉంటారు ఒక్క క్షణంలో విరిగిపోతుంటారు పోతుందంటే సంసారం అంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది సంసార జీవితాలు సో క్షణభంగురము అనిత్యము మీరు డబ్బు పోగొట్టారనుకోండి మీరు పోగొట్టే పోగు చేసిన సొమ్ము అంతా పోతుంది ఆస్తి పోగు చేశారనుకోండి అదంతా పోతుంది బంధువుల్ని పోగు చేశారనుకోండి అందరితోటి వియోగం వచ్చేస్తుంది ఏది మిగలదు అనిత్యం సంసారం అంటే అలా ఉంటుంది వజ్ర కుటుంబరం సంపాదించారనుకోండి పోతుంది వజ్ర కుటుంబం నేను గట్టిగా భద్రం చేసుకుంటానంటే ఓని వెర్రివాడ వజ్రం నువ్వు పోతావురా బాబు అప్పుడు ఈ ఎవడో లాగేసుకుంటాడు ఉంగరంతో సహా శివసేనానికి వెళ్ళరు మీరు గమనించడం లేదో పీపుల్ ఆర్ వెరీ క్లేవర్ అయితే అది కాబట్టి సో సంసారం అంటే అలాగే ఉంటుంది కనుక ఇదే అనిత్యము తర్వాత ఆనందము సంసారంలో అణువంత కూడా లేదు అణుమాత్రమైన సంసారంలో ఆనందము లేదు మరి ఎక్కడున్న ఆనందం ఆత్మస్వరూపంలో ఉండే అది మళ్ళీ వేదాంతం అది మోక్షంలో పడిపోతుంది సంసారంలో అణుమాత్రమైన ఆనందము లేదు అటువంటి ఈ సంసారము ఈ జగత్తునందు మన యొక్క కామనలు భయాల మూలంగా ఈ జగత్తులో ఈ సంసారము నడుస్తోంది ఈ సంసారానికి ఆశ్చర్యము జగత్తు జగత్తుకి మూలము పరమా అని మొత్తం ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ ఉండాలి అలా ఎవడైతే తెలుసుకుంటాడో వాణ్ణి వేదవేత్త అన్నారు అంటే తప్ప వేదవేత్త అంటే హేత్వోద్యత్వ అని మొదలుపెట్టి ఈ మూల నుంచి ఆ మూలాక వల్లించేసి కూర్చుంటే వాళ్ళు వేదవేత్త అని అనరు ఇక్కడ అనరు అని చోట ఇక్కడ అనరు కాబట్టి వ్యస్తం వేద సవేదవిత్ వేదవిత్ అంటే అర్థం ఏంటో తెలుసిన వేదార్థవిత్ ఇత్యర్థం అర్థం తెలియాలండి మీకు అర్థం తెలిస్తే ఏమైనా ఉంది లేకపోతే లేదు ఇప్పుడు భగవద్గీత శ్లోకాలన్నీ వల్లించేసామంటారు అలా అలా పరిచయం చేస్తారు ఓకే మీరు శ్లోకాలన్నీ కంటస్థం చేశారు నిజమే మీకు అర్థం ఏమైనా తెలుసా అబ్బాయి అర్థం తెలియదు అంటే అది మీకు తెలిసింది ఏమీ లేదు మీకు తెలిసింది లేదు యూ హ నాట్ నోన్ ఎనీథింగ్ అర్థం తెలియాలి అర్థం తెలిస్తే ఒక అడుగు ముందుకు పడింది దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే మరో అడుగు ముందుకు పడింది అలా ఉంటాయి అర్థం తెలియకుండగా ఈ మంత్రాలన్నిటినీ బుర్రలో మోయడమే కదా మోతే కదా మర్చిపోతారు అలా మోస్తూ ఉండాలి వాటిని మోయాలంటే ఏం చేయాలి కనీసం నెలకి రెండుసార్లైనా వాటన్నిటినీ మళ్ళీ వల్లే వేసుకుంటూ ఉండాలి కూర్చొని ఒంటరిగా కూర్చొని వల్లే వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అలాగ అలాగ తంటాలు పడిపోతున్నాడు అలా కుస్తి పట్టేస్తున్నాడు ఎందుకండి అంటే తప్పదు అదే మర్చిపోతాను అలా వల్లి వేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు అంటే ఎంత బరువు చూడండి ఆ బరువు మోస్తూ ఉంటాడు భారవాహి చందనస్య అనేదో సంస్కృతంలో సాబిత ఉంటుంది గంధపు చెక్కల్ని మోస్తున్నాడు తప్ప గంధపు చెక్కలు బరువు పాతి కేజీలు గంధపు చెక్కలు నెత్తికి పెట్టుకుని మోస్తున్నాడు గంధం సుగంధమే ప్యూర్ గంధం కల్తీ కాదు ఓ పాతి కేజీలు నెత్తిమీపెట్టుకుని మోస్తున్నాడు దాని సుగంధం అందరికీ వస్తుంది వీడికి రాలేదు వీడికి ఏమొస్తుందంటే మెసేజ్ బరువే ఉంటుంది భారవాహి చందనస్ అంటూ ఏదో ఉంది అలా అయిపోతుంది కాబట్టి వేదవిత్ అంటే మంత్రాలని వల్లించేడని మాత్రం అర్థం కాదు వేదార్థ అంటే వేదము యొక్క తాత్పర్యం తెలుస్తున్నవాడు అర్థమంటే తాత్పర్యం ద మెసేజ్ ఇంగ్లీష్లో పర్పోర్ట్ అంటారు పర్పోర్ట్ వేద యొక్క తాత్పర్యం తెలుసుకున్నవాడు పేద తాత్పర్యం ఏంటంటే ఈ మంత్రాలన్నీ మీకు చెప్పి మీ చేత కామ్యకర్మల్ని చేయించి భయాలని పెంచి ముందు భయం పెట్టడం వాడు హాయిగా ఉంటాడు వాడు హాయిగా ఉంటాడు వాడి కాలక్ష్యం వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ ప్రణాం పిల్లలతో హాయిగా ఉంటాడు వాడిని ఎలా రావడానికి రావడం పిలిచి పిలిచి నీ డేట్ ఆఫ్ బర్త్ నేను భయం పెట్టుకున్నాను ఎలా చేస్తాను ఇలా అంటే వాడు ఏదో వేషం చూసి వచ్చి పెడతాడు నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే ఏదో పెద్ద పండితుడు కదా అడుగుతున్నాడు అనుకుని నేను పంతొమ్మిది వందల యాభై రెండులో మార్చిని రెండో తారీఖున పుట్టాను అంటాడు సో అలాగా యాభై రెండు పుట్టాను లెక్కలు వస్తాయి లేకపోతే ల్యాప్టాప్ ఈ మధ్య కాలం నీకు కాలసర్ప దోషం ఉంది అని ఇలా తయారయ్యారు జనాలు ఈ మధ్యన మొదలుపెట్టారు మా చిన్నప్పుడు ఇవి లేవు ఈ మధ్యనే పదేళ్ళు అయింది కాలసర్ప దోషం వచ్చింది అటు వైజాగ్లో ఒక ఆయన రాయచూర్లో ఒక ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అవి ఎల్లల్లో కూర్చొని మధ్యలో కూడా కూర్చొని ఇలా కాలసర్పదోషాలను మొదలుపెట్టాను నేను అమెరికా వెళ్ళకుం అమెరికా వెళ్ళినప్పుడు కాలసర్పదోషం మహా చలావణిలో ఉంది అప్పుడు లేని ఒక కొత్త ఎలిమెంట్ నేను అమెరికా నుంచి రాగానే కాలసర్పదోషంలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అటా కొంత అడిషనల్ అటాచ్మెంట్స్ వచ్చాయి గత నాలుగు మాసాల్లో నేను కుర్చీలో నుంచి కింద పడినంత పనైంది నాకు ఈ ఒక దోషము ఆరు రకములు ఇవి లేవు అమెరికా వెళ్ళే ముందు లేదు నాలుగు మాసాల్లో వచ్చేయండి ఆరు రకములు నేను ఆశ్చర్యపోయిన మోర్న ఇస్తా సరి ఈ ఆరు రకాలు ఎవటో చూద్దాం చెవులు రిక్కించి వింటే శంఖ చూడ ఓహో ఇవి లేనా నాకు తెలిసింది ఇది అక్కడి నుంచి పట్టుకొచ్చాడంటే ఈ సర్పాలకి పేర్లు ఉన్నాయి శంఖ చూడ తక్షక వాసుకి అంటూ ఇలా ఆ పేర్లు పెట్టుతున్నాడు ఇదే ఇదే తమ్ముడు ఇది పట్టుకొచ్చావా నువ్వు దేవాంతకుడువా నాయన అని నేను దండం పెట్టుకుంటున్నా నీకు శంఖ చూడ కాలసర్పదోషం ఉందన్నావు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వేం చేస్తా ఉంటే ఈ లింగాన్ని బాగా ఒక నెల రోజులు పూజ చేసి బంగారు పొంగరంలో పెట్టుకుని ఎప్పుడు ఈ ఈ వేలుకి పెట్టుకుంటే నేను నా కాల సర్పా ఏం చేయలేదు ఎప్పుడన్నా బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ స్టపో దిస్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు పీపుల్ ఎంత తప్పండి ప్రజలను ఆ విధంగా చేయడం ఇలాగంటే సలహా చే ఇంకా వాడు అది పుట్టకపోతాడు వాడి నుంచి ఆ భయాన్ని తొలగించటానికి పదిహే మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి గీతోపదేశం చేయాల్సి ఉంటుంది అప్పటికి కానీ వాడికి ఆ భయం బాగుంది అదే బీ ఫియర్లెస్ బీ మ్యాన్ ఎనఫ్ టు బి ఫియర్లెస్ అని చెప్పి వాడు ఎవడు చెప్తాడు మళ్ళీ వివేకానంద పునః ఉద్భవించి చెప్పాలి వాడికి లేకపోతే శ్రీకృష్ణుడు ఉద్భవించి చెప్పాలి అమేజింగ్ ఎనీవే నేను కొంత దగ్గర సై నట్టు ఉన్నాను సో వేద చవి వేద తాత్పర్యము ఈ విధంగా మనకి భయాల్ని పెట్టడం కాదు వేద తాత్పర్యం వేద తాత్పర్యం ఏంటంటే వేదమంటే జ్ఞానం మనల్ని జ్ఞానము గలవారినిగా తీర్చిదిద్ది ఈ సంసార బంధం నుంచి అనగా కామనలు భయములు బంధం అంటే రెండే కామనలు భయములు అక్కడతో సంసారం ఆఖరు దడిద్ది బిగినింగ్ ఆఫ్ సంసారా ది ఎండ్ ఆఫ్ సంసార ఈ రెండింటి నుంచి మనల్ని విముక్తుల్ని చేయటం కోసం వేదం వచ్చింది తప్ప మనకి భయాలన్నీ పెట్టి మనల్ని ఎందుకు కొరగాని వాళ్ళలాగా తయారు చేసి అధ్యాత్మం నుంచి జారిపోయే విధంగా చేయటానికి వచ్చిందా లేదు కాబట్టి వీళ్ళకి వేద తాత్పర్యం ఎరుగురు వేద తాత్పర్యం ఎవరికి తెలుసో తెలుస్తున్నా వ్యస్తం వేదవేదీ వాడికి తెలుసు వేద తాత్పర్యం అని సూచిస్తున్నాడు శ్రీకృష్ణుడు